భగవన్నామమే సర్వమోక్షకారకము కనుక ఇదియే కామనిదానము ఇదియే మూలధనము ఇదియే నమ్ముటగాక ఇతరములేలా అంటున్నారు అచార్యులవ నమే భక్త ప్రణశ్యతి అనుమాట అమోఘమై నీ వానతీయగా రమారమణుడ రతి మోహినితర విచారములేలా ఇదియే కామనిదానము ఇదియే మూలధనము ఇదియే నమ్ముటగాక ఇతరములే నాడు మామేకం శరణం వ్రజయనుమాట కోడిమి దిక్కుల నీ వెప్పుడు తాటగా నేడు నీ దాసులమై నెరవేరితిమిగాక వేడివేడి కర్మపు విధులిడనేలా ఇదియే కామనిదానము ఇదియే మూలధనము ఇది ఏ నమ్ముటగాక లేల అలా యోగక్షేమం వహామ్యహం అనుమాట అలరుచు తుది పదమై ఉండగా నెలవై శ్రీవెంకటేశు కొలిచినమాకు కలిగి నీ కరుణ ఏ కథలు నేలా ఇదియే కామనిదానము ఇదియే మూలధనము ఇదియే నమ్ముటకాక ఇతర ములే